కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ఆరు ఒక్కటే మాయలచె వెలయు కొన్నాళ్ళు ఒక్కటే దేహము ఊరకే బల్యావస్థ ఎక్కడౌత ఎరుగడిటు కొన్నాళ్ళు జీవుడు ఒక్కటే చిత్తము ఒక్కటే చక్కగనంతటిలోనే జయమువాడు జవ్వనపాయమునాడు మిక్కిలిపోకలబోయి మెరయుకొన్నాళ్ళు ఆకలినొక్కటే అటు జనించినడు ఒకరెన్నడొ దాగి ఉండు కొన్నాళ్ళు కాకలనంతటిలోనే కమ్మరబుట్టినపుడే పలు రుచులు వెదకుకొన్నాళ్ళు దేవుడు ఒక్కడే తెలియుదాక దేవతలై భ్రమించు దేహము కొన్నాళ్ళు చీవమీరనంతలోనే శ్రీవేంకటేశుడై చేవగొని సుజ్ఞాని చేసుకొన్నాళ్ళు